్రహ్మస్పణన్ నోటిభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్యపే గురు పరంపరా ం భద్రంకేష్మదేవాద్రం పశ్యేమాక్షధైర్య్రాభూ యశేమదేవృతాయుద్ధశ్రవాిపోతాక్షోహరిష్మీ స్తి ఓ శాంతిశాంతి వైత్యం సర్వానా స్వప్న ఆహుర్మనీషిణ అంతఃస్థానాత్తు భావా మొదటి ప్రకరణంలో ఆగమ ప్రధానంగా ఆగమము అంటే శృతి శృతి ప్రధానంగా అద్వైతమే సత్యము జ్ఞాతే ద్వైతం న విద్య ఆత్మా అయమాత్మ బ్రహ్మ అద్వైతమే సత్యము సత్యవస్తువు ఒక్కటి అంటే రెండవది లేని ఒక్కటి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం వస్తు బ్రహ్మ ఆత్మ అని బోధించటమైనది ఆగమ ప్రధానంగా ఆగమప్రధానంగా అంటే శృతి బోధిస్తుంది మనం దాన్ని స్వీకరిస్తాం శుద్ధ ప్రమాణంగా అయితే ఎప్పుడైతే అద్వైతాన్ని చెప్పారో వస్తువు ఆత్మ వస్తువు ఏక అద్వైతము అని చెప్పారో ద్వైతం మిచ్చి ద్వైతం అనుభవానికి అనుభవానికి వచ్చి ద్వైతము సత్యమయ్యి ఆత్మ సత్యమైతే అది అద్వైతం ఎలా అవుతుందన్నది కాబట్టి ఆత్మ బ్రహ్మ సత్యము అద్వైతము అవ్వాలంటే ద్వైతమిథ్యాత్వం అది ఉండి తీరా ద్వైతమిథ్యాత్వం గురించి ఇబ్బంది ఏమిటంటే ద్వైతం అనుభవానికి వస్తూ ఉంటుంది అనుభవానికి వచ్చి దాన్ని నిరాకరించాలి అనుభవానికి రాని దాన్ని నిరాకరించాల్సిన అవసరం లేదు ఆకాశపుష్పం ఆ పువ్వులన్నీ ఎంత బాగున్నాయో చూడండి నన్ను అన్నారు అనుకోండి ఆకాశపుష్పం అది ఏమీ లేదు అది అది వస్తువు కాదు అని నిరాకరించటంలో శ్రమ లేదు కష్టం లేదు ఎందుకంటే అనుభవానికే రావటం లేదు కనుక అలాగా ఉంటే ఆకాశపుష్పం అని శబ్దం అన్నామే కానీ ఆ శబ్దానికి అనురూపంగా ఒక పదార్థమేమి అనుభవానికి ఇంద్రియ గోచరం అవటం కాబట్టి అటువంటి తుచ్చ వస్తువుల యొక్క నిరాకరణ చేయాల్సిన అవసరం లేదు కేవల కల్పన మాత్రములు కనుక అంది దానికి భిన్నంగా ఇప్పుడైతే ఇంద్రియ గోచరమయ్యేటువంటి పదార్థములు ఉంటాయో భావానాం సర్వభావానాం ఇంద్రియ గోచరములు అవుతూ ఉంటాయి శబ్దస్పర్శ రూపర్భరూపముగా జగత్తంతా కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది చాలా బలంగా అనుభవానికి వస్తుంది పైగా ఆ అనుభవం ఎంత బలమైందంటే ఇప్పుడు సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ఇల్లు వాకిలీ గుర్తుండదు అంత బలంగా అనుభవం ఇల్లు ఇల్లు వాళ్ళకి ఉండదు ఆ విధంగా ఈ సంసారాన్ని గురించి ధ్యానం చేస్తుంటే దాంట్లో తలమునుకలుగా ఉండి దాంట్లో వ్యవహారం చేస్తుంటే ఆత్మ వస్తువు ఉందా లేదా అనే సందేహంలో పడతాడు మనిషి ఆత్మాస్తివా అని వాళ్ళు అది అసలు అడగాల్సిన ప్రశ్న జగత్ అస్తివా అనవారు అది అది పోయి ఆత్మాస్తివా అనవాలింట కాబట్టి జగత్తు యొక్క అనుభవము చాలా బలీయమైన అనుభవం ఆ అనుభవాన్ని అది మిథ్యా అని విశేషించటానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది శృతి చెప్తోంది ఆగమప్రధానంగా అద్వైతం సత్యం కాబట్టి ద్వైతం మిథ్యా అని శృతి చెప్తోంది కానీ దాన్ని బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది ద్వైతమిథ్యాన్ని మనం యుక్తితోటి కూడా సాధించాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ ప్రకరణాన్ని ప్రారంభించినాము యుక్తి కోసం ఇప్పుడు వైత సర్వభావానా వైత్యం భావములన్నీ కూడా భావములు అంటే పదార్థములు అనర్థము పదార్థములు రెండు రకాలు బాహ్యములు ఆంతరములు మనిషి నిలబడి ఉన్నప్పుడు బాహ్యములైన పదార్థాలు కొన్ని ఉంటాయి ఘట పటాపులు ఆంతరములైన పదార్థములు ఇది ఎవరిదైన ఏమో భావములు ఉంటాయి కదా ఆ అంతరములైన అవి అనుగుణ పదార్థములే కదా మానసిక పదార్థములు బా ఆధ్యాత్మిక పదార్థములు బాహ్య పదార్థములు బాహ్యకారులు చెప్తారు అదంతా కూడా ఈ మొత్తం అవి సర్వ అంటే సర్వభావాలు అంటే ఈ అన్నీ అని కాదు ఈ అన్నీ ఎలాగా ఉన్నది ఆంతరములైన పదార్థములతో సహా అన్ని భావములు వితథములే వైత్యము వాటి ఎందు తథాత్మము అంటే సచినెస్ లేదు ఈ సచినెస్ ఈజ్ ఇంపార్టెంట్ అది సచ్ ఇప్పుడు పువ్వు అన్నారనుకోండి పుష్పము అన్నారనుకోండి అదే ఎక్కడ పెడితే దిస్ ఈజ్ ఫ్లవర్ ఫ్లవర్ అంటే పుష్పము ఫ్లవర్నెస్ దానికి ఎందు ఉంది ఫ్లవర్నెస్ సచ్చినెస్ అంటే అర్థం ఫ్లవర్నెస్ అవునండి మొన్నటి పొద్దున్నొచ్చి చూస్తే ఉంటుందా ఫ్లవర్నెస్ ఉండదు ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా ఉంటుంది తీసుకెళ్ళివట్లు పరుస్తారా లేదా దేవుడు నచ్చింది పెడతారా దేవుడు ఎత్తి మీద పెట్టరు వాళ్ళకి ఎత్తి మీద పెట్టుకోరు ఏ ఇంకేం చేస్తారు అదేమిటి ఆ ఫ్లవర్ ఫారెస్ట్ మేము అని అడిగారు అనుకోండి అది ఫ్లవర్ కాదు దాని ఎందుకు ఫ్లవర్నెస్ లేదు ఎందుకు లేదు లేదంటే ఏమైపోయింది ఏమైపోయింది ఫ్లవర్నెస్ నిన్నున్న ఫ్లవర్నెస్ నిన్న ఈరోజు లేదంటే సచ్చినెస్ లేకుండా పోయింది ఎక్కడికి పోయింది గాలి ఏం పోయిందా పోయింది ఏమిటి పోయింది గాలిలోకి మాయిశ్చర్ పోయింది సచినెస్ ఫ్లవర్నెస్ ఎక్కడికి పోతుంది గాలిలోకి శ్చర్య పోతుంది మీ ఫ్లెవర్నెస్ ఏమై మీకు కాబట్టి సత్యనస్ చూద్దాము సత్యనస్ తథాత్మము లేదు వేదాత్వము పోయింది కాబట్టి అనే మిథ్య అంటారు ఈ మిథ్య అనే మాట మీరు నుంచి వింటున్నారు ఈ సందర్భంలో మిథ్య అనే మాటకి తాత్పర్యం చెప్తాను అంటే ముందు ఎప్పుడు చెప్పలేక మరి వైతక్ష ప్రకరణలో ఇంకా మిథ్యా విచారం గట్టిగా నడుస్తుంది మిథ్యా మిథా మిథ్యాశబ్ద నిర్వచనం మీకు యా అన్నది భవతి అనే అర్థంలో వస్తుంది గ్రామే భవతి ఇది గ్రామ్య ఇది స్త్రీలింగ శబ్దం మిథహి మిథ అంటే పరస్పరము పరస్పరము మిథ అంటే పరస్పరము మీకు మిథునము అనే మాట విన్నారు ఎప్పుడన్నా మిథునము అంటే భార్యాభర్తల జంటకి మిథునము అని పేరు మనుషులే కన కలర్ల పక్షులు కూడా ఎత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామ మోహితం అని వాల్మీకి మహర్షి ఆ క్రౌంచ పక్షుల జంట సో ఆ జంట నుంచి ఒక పక్షిని నీవు కొట్టేసేవో వాల్మీకి మహర్షి ఆ కిరాత్తుంటాడు కాబట్టి మిథునము అంటే జంట జంట అంటే ఈ వస్త్రమును ఈ పాత్ర ఇది మిథునం కాదు ఆపోజిట్ అవ్వాలి హార్స్ కౌ చూపించి మిథునం అనకూడదు సో బుల్ అండ్ కౌతూపించి మిథునం అని వచ్చింది అలాగే పురుషుడు స్త్రీ మిథునము సో మిథ ఇప్పుడు వివాహం అయితే భార్యాభర్త మిథునము భార్యాభర్తలని మిథునము అని అంటారు జంట ఏకవచనం జంట ఇప్పుడు భార్యాభర్త అన్నప్పుడు భార్యాత్మము స్టేటస్ భార్యాభర్త ఇద్దరు మనుషులను కొట్టేసుకుని వాళ్ళ నెత్తి మీద ఒక మనిషి మీద భార్య అని ఇంకో వ్యక్తి మీద భర్త అని ఒక స్టేటస్ని మీరు ఇంపోజ్ చేస్తున్నారంటే ఇప్పుడు పెళ్ళికూతురు పక్కన లేకుండా వీడిని మీరు భర్తని చేయగలరా వీడు పక్కన లేకుండా ఆవిడ్ని భార్యని చేయగలరా మీరు చేయగలరా చేయలేరు వీడు పక్కనున్నప్పుడే ఆవిడ భార్య అవుతుంది ఆవిడ పక్కన ఉన్నప్పుడే వీడు భర్త అవుతుంది ఆవిడ పక్కన లేకుండా వీడు భర్త బస్సులో ఎక్కువెళ్తున్నాడు అనుకోండి నేను భర్తనే అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది అది కాబట్టి భర్త భార్య అది మిథునం మిథహా భవతి మిథ ఆవిడ పక్కన ఉన్నప్పుడు వీడు భర్త ఉంటాడు వీడి పక్కన ఉన్నప్పుడు ఆవిడ భార్య సపోజ్ ఫర్ సమ్ రీజన్ యూ రిమూవ్ భర్తృత్వం భార్యాత్వం ఆల్సో ఇస్ రిమూవ్ దానికే డివోర్స్ అని పేరు భర్తృత్వం తీసిపారేస్తారు భార్యాత్వం కూడా తీసి పారేస్తారు అంతకు ముందు లేని భర్తృత్వాన్ని భార్యత్వాన్ని కలిపి సూపర్ ఇంపోజ్ చేసిన దానికి వివాహము అని పేరు ఆ సూపర్ ఇంపోజ్ చేసిన భర్తృత్వ భార్యాత్వాలని తొలగించేసి తీసిపారేసి చేసేటువంటి ప్రక్రియకి డివోర్స్ అని పేరు అవి రెండు పరస్పరం ఉంటాయి మిథహాభవంతి ఇప్పుడు జగత్తులో ఫ్లవర్ పుష్పము పుష్పము అసత్యము సత్యం కాదది అంటే దాని అర్థం ఇక్కడ మిథ్యని చెప్పేప్పుడు రెండు ఉండాలి ప్రమాత ప్రమేయము రెండు ఉండాలి ఇది ఎలా వస్తుందంటే మిథ్యని మీరేమనుకోను అంటే ఒక మాట చెప్తారు వేదాంతం బోధించి వాళ్ళకు కూడా చాలామందికి వేదాంతం యొక్క లోతైన రహస్యాలు తెలియవు అలాగా ఆ శబ్దజాలాన్ని పట్టుకుని మీరు ఎలాగో ఉంటారు తప్పిస్తే లోతైన ఆ అవగాహన ఉన్నటువంటి ఆ సందర్భాలు తక్కువ ఉంటాయి ఎలాంటి క్లేషం అటువంటిది చాలామంది ఏమనుకుంటారు అంటే విద్యార్థులు వాళ్ళవే అనుకుంటారు పాఠం చెప్పేవాళ్ళు కూడా ఇంకమించు అదే ధరంలో చెప్తారు ఎలాగంటే జగత్తు మిథ్య జగత్తు మిథ్య అంటే అర్థం ఏంటి ఒక్కటి అది ఒక్కటి మిథ్య అవ్వలేదు దాంతోపాటు ఇంతొకటి కూడా మిథ్య అవ్వాలి మిథహాభవతి కాబట్టి ఘటము మిక్స్ అన్నప్పుడు ఘటజ్ఞాత కూడా మిక్స్ అవ్వాలి అప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ ఉంది టేబుల్ మిథ్యాన్ని నేను అన్నాను అనుకోండి ఎలా ఉంటుందంటే చాలా విద్ధూరంగా అనిపిస్తుంది టేబుల్ మిక్ష ఏమిటండి దెయ్యంలా కనబడుతుంటే దాన్ని వాడుకుంటున్నాము చేత ముట్టుకుంటే స్పష్టంగా దర్శనము అనుభవానికి వస్తుంది అది మిత్యం కాదేమిటి అంటే మేమేమంటున్నామంటే అది మిత్యంటే నేను ఇక్కడ కూర్చుని ఈ దేహాభిమానంతో కూర్చుంటే నేను ఫలానా స్వామిని ఇక్కడ కూర్చుని ఉన్నాను వేదాంత బోధకూడను నేను సత్యం కానీ ఇది మిథ్యల్లా అవుతున్నప్పుడు మిథ్య అంటే మీకు రెండు ఉండాలి మిథహా భవతి ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది అది ఉన్నప్పుడు ఇది ఉంటుంది ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు ద్రష్ట దృశ్యము కలిపి రెండు కలిపి మీకు వస్తాయి రెండు కలిపి విలీనమైపోతాయి కాబట్టి రెండూ కూడా మిథ్య అది మిథ్య అంతే ద్రష్టని బట్టి దృశ్యం వచ్చింది దృశ్యాన్ని బట్టి ద్రష్ట వచ్చాడు ద్రష్ట లేకపోతే దృశ్యం లేదు దృశ్యం లేకపోతే ద్రష్ట లేదు కాబట్టి ఇప్పుడు మిథ్య అంటే అర్థం ఏంటంటే ఘటం మాత్రమే ఘటము మిథ్య ఐసైట్ ఐసైట్ మిథ్య తర్వాత మనస్సు మిథ్య ఘటాన్ని తెలుసుకునే మనస్సు తెలుసుకుంటుంది మనస్సు జ్ఞాతృత్వము అంతఃకరణా విచ్ఛిన్న చైతన్యానికే జ్ఞాత అని పేరు కాబట్టి జ్ఞాతృత్వం మిథ్య జ్ఞాతమిథ్య తెలుసుకునేవాడు తెలియబడేది రెండు కలిపి అంద్రియర్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఇజ్ అండ్రియ సాధారణంగా మనం ఏమనుకుంటాం వేదాంత పాఠం చెప్పేటప్పుడు జగత్తు మిథ్య అంటే చెప్పి ఆయన సత్యము జగత్తు మిథ్య అని చేతనే అది ఎప్పుడు వర్క్అవుట్ ఈ జగత్తు జగత్తును దర్శించేది ఎవరు జగత్తు భిన్నంగా ఉండి ద్రష్టగా ఉండి ఇంద్రియాలతోటి తాదాత్మ్యాన్ని చెంది మనస్సుతోటి ఇంద్రియములతో తాదాత్మ్యాన్ని చెంది నేను ఇంద్రియములు మనస్సు నేను అటువంటి నేను జ్ఞాతను ఈ జగత్తు జ్ఞేయము అది పరిస్థితి జ్ఞాత జ్ఞేయము జ్ఞేయము మిథ్య జ్ఞాత కూడా మిథ్య జ్ఞాతను బట్టి జ్ఞేయం వచ్చింది జ్ఞేయాన్ని బట్టి జ్ఞాత వచ్చారు ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు పువ్వు చూశారు ఘటాన్ని చూశారు ఇప్పుడు ఘటము దృశ్యము నేను ద్రష్ట ఈ ద్రష్ట దృశ్యం ఎక్కడి నుంచి వచ్చారండి దర్శనం నుంచి వచ్చారు దర్శనం నుంచి వచ్చారు వెర్ ఇస్ సీన్ అన్హన్స్ దెరి అండ్ ఈజ్ ఎ సీన్ దెరి అండ్ వెరీస్ ఎ సీయర్ ట్రూత్ ఆ సీయింగ్లో దర్శనంలో ద్రష్టాదృశ్యము అనేటువంటి డివిషన్ మనం ప్రవేశపెట్టాం ఈ డివిజన్ అన్యల్ వై ఇట్ ఈస్ అన్యల్ బికాస్ ఇట్ ఈస్ మిథ్యా మిథహా ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని మిథహాగా ఉంటే సరిపడదు దృశ్యం అనేది ద్రష్టతో సంబంధం లేకుండా ఉంటే అది ఉన్నట్టు ద్రష్ ఉంటే ఉంది ద్రష్ట లేకపోతే లేదు అంటే అదే ఉండడం అండి అది ఉండడం కానే కాదు అంచేతనే భర్త భార్య అని ఉన్నప్పుడు డివోర్స్ తీసేసుకుంటే వీడు భర్త ఆవిడో ఆవిడ భార్య కాదు కానీ ఇద్దరు శుభ్రంగా నిలబడి ఉంటారు ఇన్ ది రెస్పెక్టివ్ ప్లేసెస్ అంటే దాని అర్థం ఏంటి దర్సన్ ఈజ్ నాట్ విత్ అంద్రియన్ ఇట్ ఈస్ ది స్టేటస్ విచ్ ఈస్ అండ్రియన్ ఐ విత్ ఇన్ దట్ సెట్ విత్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ అదేవిధంగా కాబట్టి పరస్పరం కాబట్టి జగత్తు మిథ్య అంటున్నాము అంటే ఘటం మిథ్యంటున్నాము అంటే ఘటము ఘట జ్ఞాత అనే ఇంద్రియములు ఘటాన్ని తెలుసుకునేటువంటి ఇంద్రియములు అండ్ మనస్సు ఇక్కడ ఈ ఆధ్యాత్మిక భావము ఇంద్రియములు మనస్సు బయట ఉండే ఘటము రెండూ కలిపి మిథ్య ఎందుకంటే ఘట జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటారా మీకు ఘటఘటావచ్ఛిన్న చైతన్యము అంతః జ్ఞాతృత్వావచ్చన్న చైతన్యము దాన్ని అంతఃకరణ అవచ్ఛన్న చైతన్యము ఇప్పుడు నేను నేను చేతనం ఉండండి ఈ చేతను ఇలా కళ్ళు మూసుకుంటున్నాను ఘట జ్ఞానం కలుగుతుందా కలగదు కళ్ళు తెరిచినప్పుడు ఘటరూపము మనస్సు మనస్సు యొక్క మన మనస్సు పడి ఆ ఘట రూపము చైతన్య ప్రకాశము చైతన్యము చేత ప్రకాశితం అవుతుంది అవునండి కాబట్టి ఇప్పుడు నేను దర్శించే ఘటన ఎక్కడుంది బయట ఉందా లోపల ఉందా లోపల ఉంది నేను దర్శించే ఘటన లోపల ఉంది లోపల ఏ రూపంగా ఉంది ఘటము అనే ఆకారాన్ని పొందిన చైతన్యం రూపంగా ఉంది దర్శించే నేను ఎవరు జ్ఞాత అనే ఆకారాన్ని పొందిన చైతన్యం నేను ఘటము అనే ఆకారాన్ని పొందిన చైతన్యం ఘటాకార చైతన్యం ఈ రెండు చైతన్యాంశములకు అభేదం వచ్చినప్పుడు ఘటజ్ఞానం కలుగుతుంది ఒకవేళ ఘటావచ్ఛన్న చైతన్యం జ్ఞాతృత్వావచ్చన్న చైతన్యం రెండు విడివిడిగానే మిగిలిపోతే ఘట జ్ఞానం కలగదు ఘట జ్ఞానం కలిగింది అంటే ఘటావచ్ఛన్న చైతన్యం నిర్మాణమయ్యి లోపల జ్ఞాతృత్వావచ్చన్న చైతన్యం ఉండి ఈ జ్ఞాతృత్వావచ్ఛన్న చైతన్యానికి ఘటావచ్చన్న చైతన్యానికి అభేదం కలిగినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది అవునండి ఇప్పుడు ఈ ఘట జ్ఞానము అనే ప్రక్రియలో ఘటావచ్ఛిన్న చైతన్యంలో ఘటాంశం కండిషనింగ్ సూపర్ ఇంపోర్టెన్స్ ఏమండి జ్ఞాతృత్వ వచ్చిన చైతన్యంలో జ్ఞాతృత్వాంశము అధ్యారోపం ఈ రెండు అధ్యారోపాలు కూడా తీసి పారేస్తే ఇక మిగిలిన శుద్ధ చైతన్యం అది అద్వయ పరబ్రహ్మ ఈ భాష ఏమన్నా నీకు అర్థమైందా అంటే అమెరికా నుంచి వచ్చి అంతా ఇంగ్లీష్లో చెప్తాడని అనుకునిట్లయితే ఎవరికి ఇంగ్లీష్లో లేదు అంతా తెలుగులో చెప్పారు మొత్తానికి అది ఫాలో అయింది కాబట్టి మిథహా భవతి కాబట్టి మిథ్య అంటున్నామంటే ఈ జగత్తు మిచ్చే ఈ జగత్తు మిచ్చే అని స్వామీజీ సత్యం ఎలా అవుతాడు స్వామీజీ కూడా జగత్తులో భాగమే కదా జగత్తు మిత్యే జగత్తు ఉందని మీకు ఎలా తెలుస్తోంది ఇంద్రియములు మనస్సును బట్టి తెలుస్తోంది స్వామి వివేకానందని చెప్పేవారండి ఆయన ఎంత సరళంగా చెప్పేవారంటే చూడు వరల్డ్ ఇస్ అండ్రియల్ అని మేము అన్నామంటే నువ్వురికే కంగారు పడకు డ్ అన్యలైజేషన్ నువ్వు తర్వాత తెలుసుకుంది కదా ముందు నో దిస్ మచ్ వరల్డ్ ఈజ్ రిలేటివ్ వరల్డ్ ఈజ్ నాట్ అప్సల్యూట్ వరల్డ్ ఈజ్ రిలేటివ్ రిలేటివ్ టు వాట్ రిలేటివ్ టు సెన్సస్ అండ్ మైండ్ అంతే కదండి మైండ్ సెన్సస్ డే ఉంది మైండ్ డే సెన్సెస్ అన్న మైండ్ డే చూప్ అంటే మనస్సే చూప్ కాబట్టి రిలేటివ్ టు మైండ్ మైండ్ తీసుకోండి ఇంక ఇవాళ నుంచి మైండ్ మీద మన విచారమంతా కూడా మనస్సు ప్రపంచము మనస్సుపై ఆధారపడి ఉంటుంది మనస్సు అనేది ఉందని మీకు ఎలా తెలుస్తుంది ప్రపంచంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కళ్ళదోడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్తే వీడికి చూపు చూపు ఉందో లేదో ఎలా తెలుస్తుందండి ఈ మామూలు తెలుగు సినిమాలో క్లైమాక్స్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది హీరోకి కళ్ళు చూపు వస్తుంది హీరోకి కానీ హీరోయిన్కి కానీ అప్పుడు కట్టుపుతారు కట్టు చూపు వచ్చిందోనో ఏదో ఎలా తెలుస్తుంది ఎదుర్కొంటే ఎవరిలో నిలబెట్టి ఆ వాడి దర్శనం దృశ్యం నిర్ధారితమైతే దృష్టి నిర్ధారితమై కాబట్టి మనస్సు ఒకవైపున జగత్తు ఇంకొక వైపున మనస్సు చలనం ఉన్నప్పుడే జగత్తు ఉంటుంది జగత్తు ఉంది అంటే మనస్సు యొక్క చలనం ఉంది అనమాట మనస్సు మీద జగత్ ఆధారపడి ఉంటుంది జగత్తు మీద మనస్సు ఆధారపడి ఉంటుంది ఘటం ఉంది ఎలా ఉంది చూపు ఉంది కాబట్టి ఘటం ఉంది అవునండి చూపు ఉంది ఎలా చెప్పగలరు అదిగో ఇది ఘటం కాబట్టి చూపుని ఘటం నిర్ధారిస్తుంది ఘటాన్ని చూపు నిర్ధ వరల్డ్ అనేది ఫస్ట్ మిక్స్ తర్వాత తెలుసుకుంది కానీ అంద్రియలు అనే విషయం తర్వాత తెలుసుకోవచ్చు ముందు ఇంత మాత్రం తెలుసుకోవాలి జగత్తు స్వతంత్రముగా ఉన్నది కాదు స్వతంత్రమైన సత్త దానికి లేదు జగత్తు ఎప్పుడుందంటే మనస్సు యొక్క చలనంపై ఆధారపడి జగత్తు ఉన్నది మనస్సు చలనం ఉంటే జగత్తుంది లేకపోతే జగత్తు లేదు కాబట్టి ఈ మనస్సు జగత్తు ఇది మిథ భవ భవ ఈ రెండు పరస్పరము వాటి యొక్క స్టేటస్ మిథ్యా కాబట్టి ఎప్పుడైతే మీరు రిలేటివ్ టు మైండ్ అని తెలుసుకున్నారో భగవాన్ అవణ మహర్షి ప్రక్రియని బాగా చెప్పేవారు మీకు నేను విషయం చెప్తాను మీరు ఆలోచించండి మీరు తెలివిగా ఉండగా ధ్యానం చేసే సమయంలో కానీ లేకపోతే మరి అనేక సందర్భాల్లో ఇది సంభవం మన అనుభవంలో ఉన్న విషయం అదేమంటే మనస్సు కనుక పూర్తి నిశ్చలం అయిపోతే అవస్థ ఉండదు జాగ్రత్త అవస్థే లేకుండా జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి ద్రష్టాదృశ్యము కలిపి జాగ్రత్త అవస్థ అవుతుంది వీడు విశ్వడు విశ్వము కలిపి జాగ్రత్త అవస్థ అవుతుంది ఆ మొత్తం జాగ్రత్త అవస్థ ద్రష్టాదృశ్యములతో కూడిన జాగ్రత్త ఉండదు మనస్సు నిశ్చలమైపోతే ఉండదు అది మీకు నిద్రావస్థలో ఎలాగ మనస్సు నిశ్చలమైపోతుంది ద్రష్టాదృశ్యము ఆ జంట లేనే లేదు అలాగే జాగ్రత్త కూడా మీరు ధ్యానంలో మనస్సు నిశ్చలమైపోతే జాగ్రత్త అవస్థ లేకుండా పోతుంది కాబట్టి ఈ జాగ్ర ఈ జాగ్రత్త ప్రపంచము కేవలము జాగ్రత్తపై ఆధారపడి ఉంటుంది కనుక ఇంకొక దాని మీద ఆధారపడి ఏదైతే ప్రకాశిస్తుందో అది సత్యము కాదు దానిని ప్రకాశింపజేసేదే సత్యమవుతుంది ఈ విధంగా జగన్ యుక్తి ద్వారా ఈ ఇక్కడ బాగా మనకి ప్రతిపాదన చేయబోతున్నారు మనమేమో అవతారికి చూస్తూ ఏకమేవా ద్వతీయం ఇత్యాది శృతిభ్య ఆగమమాత్రం తత్ అయమాత్మా బ్రహ్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఏకమేవాద్వితీయం ఇటువంటి శృతివాక్యాలు జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని నిరూపిస్తాయి ఆత్మ పరబ్రహ్మ అది ఏ సత్యము అని నిరూపించబడింది చెప్పడం అయిపోయింది కానీ ఆ చెప్పింది కంప్లీట్ కాలేదు ఎందుకు కంప్లీట్ కాలేదు ఆగమ మాత్రం తత్ అది కేవలము ఆగమము మాత్రమే ఎప్పుడు కూడా ఇది ఇది ఇలా చేయాలి ఇది ఇంతే అవతలికి పోంటే అది మనస్సుకి రాదు ఎంత ఆగమమైనా కూడా ఎంత శృతి ఎంత ప్రేమ ఉన్నా ఆ శృతి చెప్పిన దాన్ని యుక్తితో సరిచూసుకుని యుక్తితో దానికి బలాన్ని చేకూర్చినప్పుడు దానికి వచ్చినటువంటి ఆ జ్ఞానము యుక్తి లేకుండగా బ్రహ్మ ఆత్మ బ్రహ్మ సో ఎందువల్ల శుక్తి చెప్పింది కనుక సాధారణంగా మనకి కొంత ఆర్థడాక్సీలో ఈ లక్షణం కనుక ఆత్మ బ్రహ్మ ఎందులో ఎందుకంటారు ఆత్మ బ్రహ్మ ఎందుకైంది అంటే తెలియదా నీకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా అని చేత ఆత్మ బ్రహ్మ అండి ఆ గమంతదు కోపం మంచిది కాదు ఎందుకు ఎందుచేత కోపం మంచిది కాదు గీతలో చెప్పాడు కదా శ్రీ కృష్ణుడు అని చేత కోపం మంచిది కాదు ఆగమ మాత్రం తది మొదటి స్టెప్ మాత్రమే అది ఫైనల్ స్టెప్ కాదు అది కాబట్టి కోపము కాదు అని అనుభవానికి తెచ్చుకుని కోపాన్ని విడిచిపెట్టిన వాడైనా అయి ఉండాలి లేదా ఆత్మస్వరూపము యొక్క ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే అనుభవాన్ని జీవితంలో జీవిస్తున్నవాడైనా అయి ఉండాలి నాకు నీకు తేడా లేదు అనే అనుభవం ఉన్న అనుభవం వస్తే కానీ ఆగమం ఎన్నిసార్లు చెప్పినా అది చెప్పినట్టే కాదు కాబట్టి యుక్తిని మనం చోడించాల్సి ఉంటుంది తపపత్తి ద్వైతస్య వైతస్యం శక్యతే అవధారయీతీయం ప్రకరణం ఆరక్షతే తత్ర అంటే తస్మిన్ సతి అది అట్లుండగా సో మంచిది ఆగమం చెప్పింది అది సత్యమే వండర్ఫుల్ అదంతా అట్టేటట్టండి బాగుంది ద్వైతస్య ఉపపత్తి వైత్యం అవధారయుతం శక్యే ఎంత గొప్ప ఛాలెంజ్ అంటే ఈ అనుభవానికి వచ్చే జగత్తు ఇది సత్యం కాదు అని కేవలము యుక్తి ద్వారా కూడా మనం నిర్ధారణ చేయగలుగుతామా question answer is yes answer is yes so brahma satyam jagan mithya and shankarulu vedanta dindimilo untaru brahma satyam jagan mithya brahma ekame vaktutyam brahma satyamo jagat mithya idi endu valla upanishadulu cheppayi kabatti manchide meer kevala yukti tho daani nirupinchadam sadhyame na ante yes ఆయన చూడండి నాకు ఛాలెంజ్ ఎలా ఉందో సో ద్వైతస్య పైత్యం ద్వైతం యొక్క మిథ్యాత్వాన్ని ఉపపత్తి ఉపపత్తి అంటే యుక్తి యుక్తితోటి కూడా నిర్ధారయుతం అవధారయుతం శక్య నిర్ధారించటం సంభవమే పాసిబుల్ ఇది ఈ కారణంగానే ఈ రెండవ ప్రకరణం ఆరంభించబడుతుంది కాబట్టి కేవలం యుక్తితోటి మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఏమని ఈ జగత్తు విద్య అని నిర్ధారణ చేసుకోవచ్చు కేవలం యుక్తితో నేను చాలాసార్లు అంటూ ఉంటాను ధన మందు వ్యామోహం ఎక్కువ ఉండకూడదు ధనంలో ఎక్కువ వ్యామోహం పెట్టుకుంటే దానివల్ల మనిషి పతితులేకపోతాడు సుఖాన్ని అనుభవించలేడు అని చాలాసార్లు అనుకుంటాం మనం అదే ప్రోగ్రెస్ వ్యతిరేకంగా ఉంది ఇలాగే ఇలాగే ఇప్పుడు చూడండి సత్యం సత్యం హెడ్ ఆశ్చర్యమే నిజానికి జాలి కూడా కలుగుతుంది ఇప్పుడు ఐదు వేల కోట్లు ఉన్నాయన అకౌంట్ తప్పు చూపించి ఏదో అతి తెలుగుచేట్లు సత్యమని రాసి దాన్ని తిరగేసి మేతాస్తం రాసి అతి తెలుగుచేట్లు పెట్టి ఇట్టి నుంచి అట్లు అట్టి నుంచి ఎక్స్పాండ్ చేసి ఆశకి దురాశకి పేరాశకి పోయి ఉన్నదంతా కూలగొట్టుకున్నాడంటే అది సంసారం మీద ఎంత వ్యామోహం ఉంటే మనిషి ఎలా ప్రవర్తిస్తారో మీరు ఆలోచించడం కానీ ఉంటే పేపర్లలో పడింది కాబట్టి దృష్టాంతం మనం కూడా సంసారంలో అటువంటి వ్యామోహాన్ని కలిగి ఉంటాం మనం ఆలోచన చేయాలి ఈ సంసారం ఈ ఈ డబ్బు ఇల్లు వాకిలి ఈ అనుబంధాలు అనుబంధాలు ఇవి యథార్థమా అనుభవానికి వస్తున్నాయి చాలా గట్టిగా అనుభవానికి తెల్లవారి కళ్ళు తెరవగానే మొదలైపోతుంది కథంత అనుభవాన్ని ఈ సంసారం దేవత నెత్తి మీద రోజంతా తాండవం చేస్తూనే ఉంది అది చాలినట్టు రాత్రి నిద్ర పట్టడం మానేసి ఇంకా రాణవం చేస్తూ ఉంటాం దాంట్లో ఏం సందేహం లేదు కానీ అది యథార్థమా యథార్థం కాదండి వేదాల్లో చెప్పారు వేదాల్లో చెప్తే ఏమైందండి మీకు అనుభవానికి వచ్చిందా అది అనుభవానికి రావడం మనం మళ్ళా సామాన్యులకి అనుభవానికి వచ్చేస్తుందా వచ్చేస్తుంది పాసిబుల్ మీకు ఆ వివేకం ఉంటే వస్తుంది ఛాలెంజ్ అంతే శంకర్లు వాక్యం ఉందో చూడండి ఉపపత్యాపి ద్వైతస్ వైతస్యం అవధారయుటం శక్యతే ఇది హేతో ఈ కారణంగా కాబట్టి మీకు ఈ లోకీ లోకపు తీరు చూస్తే ఇదంతా మిత్యం తెలియట్లేదండి మీరు వెళ్ళి ఆయన్ని అడగండి ఏవండి ఈ డబ్బు ఈ సంపాదన ఈ భోగాలు ఇదంతా కూడా సత్యమా మిథ్యాన్ని వెళ్ళి అడిగి చూడండి ఆయనే చెప్తారు మిథ్యాని అది అనుభవానికి వస్తుంది డైవర్స్ కైతం పుట్టుకుని చేతులు పట్టుకుని బయటకు వచ్చిన వాడిని అడగండి ఎరా మ్యారేజ్ సత్యమాత్యా అని అడగండి వాడి దక్షిణ అది సత్యంలా అనిపిస్తుంది ఈ పాయింట్ పేరు మనం అనేక యుక్తులని ముందు ముందు మాట్లాడుతూ ఉంటాము ఈ ఈ అంశాన్ని నిర్ధారించడం యుక్తి తప్ప ఇంకా ఆగమో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం దాని మీద ఉండే ప్రేమ చేత యుక్తితోటి ఈ సత్యాన్ని నిర్ధారించడం కోసం ఈ ప్రకరణం ఆరంభం అవుతోంది వైత్యం ఇత్యాదిన సో ఆరంభంలోనే వైత్యం మొట్టమొదటి పదమే వైత్యం వైత్యం అంటే దాని ఎందు తథాత్మము లేదు అది సత్యం కాదు సత్యనెస్ లేదు ఇది ఇది ఫలానా ఫలానా ఫలానా అనుకుంటూ ఉంటాడు అది కాకుండా పోతుంది సత్యం షేర్లు కొనుక్కుని నేను డబ్బు బాగా పొదవ పెట్టుకున్నాను ఐ హ్యాడ్ సమ్ గుడ్ మనీ నాకు సేవింగ్స్ బాగున్నాయి వృద్ధార్థుల్లో ఐ కెన్ బి వెరీ కంఫర్టబుల్ అని చాలా మంది అనుకున్నారు అనుకునే లక్షల రూపాయలు సత్యం షేర్లలో పెట్టుకున్నారు లక్షలు ఏమండీ సత్యం షేరు ఇప్పుడు దాని పరిస్థితి ఎంత అంటే వంద రూపాయల షేరు ఇరవై రూపాయలు అన్ని అది రేపు రేపు ఇరవై రూపాయలు కూడా రావు ఈ రోజే వస్తాయి ఇరవై రూపాయలు దానికి ఓ పది లక్షలు దానిపై పెట్టిన వాడి పరిస్థితి ఏమిటో మీరు ఆలోచించండి నా క్లాస్ అటెండ్ అయ్యేవారు ఒక ఆయన వైద్యత్య ప్రకరణ క్లాస్ అటెండ్ అయ్యేవారు అటెండ్ అయితే హోనోలులో హవా హవాయి క్యాపిటల్ హోనోలూలులో రేపు వచ్చే ఆగస్టులో నా క్లాసెస్ ఆర్గనైజ్ చేయడానికి డేట్స్ తీసుకున్నారు ఆయన హోనోలూలులో నేను ఇక్కడి నుంచి వయో పసిఫిక్ హోనోలు వెళ్ళాలని కూడా నేను మనస్సులో అనుకున్నాను ఈ లోపల నా క్లాసులు అటెండ్ అవుతున్నారు ఆయన అటెండ్ అవుతో ఓ రోజు పొద్దున్నే నా దగ్గరికి వచ్చారు ఏమన్నా మనీ మేనేజర్ ఏమన్నా ఎలా ఉన్నారు ఏంటి నేను ఆయన బికాస్ ఆఫ్ ది ఎకనామిక్ మెల్ట్ ఆ ఈ మైత్య ప్రకరణ ఉండబట్టి నేను ఇంకా జీవించుకున్నాను అయితే స్వామీజీ మీరు నన్ను మన్నించాలి క్షమించాలి ఏమిటయ క్షమించడం లేదు ఏం లేదు చెప్పేవి విషయం అంటే హోనోలు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతు చేస్తున్నానండి కోహెట్ అండి వీటికి హోనోలు నాకు ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ హోనోలు క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ చేసాడో తెలుసు ఎకనామిక్ నెల్ట్ డౌన్ నేల నిలబడ్డ నేల లేకుండా పోతుంటే ఇంకే హోనోలు లేదే లేదు ఏమైనా పరిగడా కావాలో ప్రోగ్రామ్ సీట్ కంఫర్టబుల్లీ అండ్ స్టడీ కాదు చక్కగా చదువుకుని వెళ్ళాడు ఏమిటి ఇల్లు ఉంటుందా అని అడిగాడు కష్టపడి అన్నాడు శాన్ఫ్రాన్సిస్కోలో ఇల్లుంది పెద్ద ఇల్లు అది ఉండకపోవచ్చు ఇట్ మే గో బ్యాంకు విల్ టేక్అవే ఓకే ఏదైనా చిన్న ఫ్లాట్ అంత పెద్ద ఇల్లు అని కాదు ఫ్లాట్ ఏదైనా తీసుకున్నాం అలా ఉంది లైఫ్ ఇట్ ఈస్ జస్ట్ ఓవర్ నైట్ పోతుందంటే ఓవర్ నైట్ రాత్రి పడుకునేప్పుడు కోర్టుడు మొన్నడు పొద్దున్నో లేచేపటికి లక్షాధికారి లక్షలు ఉన్నాయంటే కోర్టుకు పోయా ఇట్ ఈస్ దట్ సెంటర్ కాబట్టి మనం మనం నిర్మాణం చేసినటువంటి ఈ సౌధం ఉన్నది చూసారా అండి ప్రపంచ సౌధము ఈ సౌధము దీనికి అడుగున పునాది లేదు ఇసక మీద కట్టిన పునాది లేదు ఇదంతా కూడా రాతి మీద కట్టిన సౌధం కాదు ఇసుక మీద కట్టిన సౌధం జీవిత సౌధం అంచేతనే ఈ సౌధము అలా చూస్తుండగా కూడా చేస్తుంది అది మిథ్య అని తెలుసుకున్నవాడు ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది కాబట్టి జగత్తు మిథ్యం అది సత్యం కాదు దాన్ని బాగా దృఢంగా మననం చేసి ఒక ఆరు మాసాలు ఇదే మననం జగత్తు మిథ్య అన్ ఆరు మాసాలు దీన్ని మననం చేస్తే ఈ ఇంకా మనం చేయలేదు అది అది విషయం సో వైత్యం ప్రారంభమే వైతఖ్యంతో ప్రారంభమైంది వైత్యం అంటే ఏమిటి వితథస్ భావ్యం అసత్యత్వమిగత ఎస్మాత్ సహ విత అని భాష్యతారులు రాయలేదు నేను చెప్తున్నాను ఎస్మాత్ దేని నుండైతే తథా అది అతిథి అనేది విగత పోయిందో అది వేత్త అంటే అది అది కాదు ఇంకా అది అది కాకపోతే ఇంక ఏం జరుగుతారంటే ఘటంఘటం కాదు పువ్వు పువ్వు కాదు భర్త భర్త కాదు భార్య భార్య కాదంటే ఇంక జగత్తులో ఏ సత్యం మిగిలిందా ఏమన్నానా అంతే జగత్ అలాంటిది సో అది అది కాదు నువ్వు అది ఏది అనుకుంటున్నావో అది అది కాదు నువ్వు తెలుసుకున్నదంతా సత్యమా అసత్యమా అంతా అసత్యమే నీవు గతి అంటే జ్ఞానం తథాగతి నీకు లేదు తథాగతి గలవాడు ఒకడు ఉన్నాడు తథాగతుడు బుద్ధుడు బుద్ధ నువ్వు కూడా బుద్ధుడు కావచ్చు బుద్ధుడు ఏమని చెప్పేవాడు అంటే నేను బుద్ధుణ్ణి నేను బుద్ధుణ్ణి కాదయా నేను మీలాచేవాడిని నేను సత్యాన్ని తెలుసుకుని బుద్ధున్నాయా నువ్వు తెలుసుకో నువ్వు కావచ్చు బుద్ధుడు మనిషి కాదు బుద్ధుడు జ్ఞానం వచ్చిన ప్రతివాడు బుద్ధుడే నేనే కాదు బుద్ధుడు నువ్వు బుద్ధుడు కావచ్చు నీ హృదయంలో బుద్ధుడు ఉన్నాడు నువ్వు పైకి తీసుకురా అని మనం దేన్నైతే ఆత్మ బ్రహ్మ అంటామో దాన్ని బుద్ధుడు బుద్ధ అని వాడు దాన్నే క్రిస్టియన్ సియా క్రిస్టియన్ మిస్టిక్స్ నా థియాలజీ క్రిస్టియన్ మిస్టిక్స్ ఉన్నారు వాళ్ళు క్రైస్ట్ అది వాక్యం ఉంది నాకు పూర్తిగా గుర్తులేదు ధేర్ ఈజ్ ఎ క్రైస్ట్ ఇన్ ఎ వెరీ if you lift the veil you will find the Christ in every heart. What we worship is that their brightness is so the floor of a Christian Christian tradition. Some belief systems can be made out of sense, here is because they are embossed and did not have Поэтому. Everyone percent through this gospel service so, has completed the Puja in the choir. There is a process telling us about Christ it is and they treasure it! Such a false pattern it doesn't... ప్రతి హృదయంలోనూ ఒక క్రీస్ట్ దాగి ఉన్నాడు దట్ ఈస్ ది ట్రూత్ అదే ఆత్మ అంటే అదే బుద్ధుడు అంటే కాబట్టి తథాగత్తుడు మనకున్న జ్ఞానము ఇది మిథ్యాజ్ఞానం మిథ్యకి సంబంధించిన జ్ఞానం దాంట్లో ఏమి సత్యం లేదు సో విత అంటే అసచ్నెస్ లేనిది సచ్నెస్ లేనిది అంటే మొదటి నుంచి లేనిది అని కాదు ఉందని కానీ తీరా తీస్తే సత్యనస్ లేదు పోయింది అంటే దాని యొక్క ధర్మము వైత్యం వితథస్య భావ వైత్యం అంటే సత్యనస్ లేకపోవడం అంటే అర్థం ఏమిటి అసత్యత్వం అసత్యము అని అర్థం అసత్యము అండ్ అసత్యం అంటే ఏమిటండి నాకు వెయ్యి రూపాయలు అప్పు ఇవ్వండి అని అడిగాను ఒక ఆయన రేపు పొద్దున్న సరేనండి మీరు పొద్దున్న మామూలుగా ఏ టైంకి ఫ్రీగా ఉంటారు అంటే ఎందుకంటే కొంతమంది పదింటికి లేస్తారు మనం కనుక్కుని వెళ్తే నేను ఎనిమిది వేపటికి ఫ్రీగా ఉంటాను సరే నేనేమోసి ఎనిమిది వేపటికి తయారయ్యాడు ఆయన రెండు రెండు మర్యాద చేస్తాడు కూర్చోండి అంటాడు కాఫీ ఆ వెయ్యి రూపాయల పాటు మాట్లాడలేదు నేను అన్నాను మీరు తమరు నాకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నారు కదా దాని సంగతి ఏమిటో నేను ఐదు నిమిషాల తర్వాత అడిగాను ఇంకే మర్యాదలు నేను అవసరం మనం మనం అప్పు చే అప్పు వచ్చిన వాళ్ళం వాళ్ళ కాఫీలోవి మన తెలుగు అంటే ఇప్పుడు కాదండి మనం మరొకరు ఇప్పుడు అనుకుంటామన్నా అప్పటికి కానీ నాకు స్ట్రైక్ కాలేదు ట్యుక్ సో మచ్ టైం ఆయన అనుకుంటూ ఉండుంటాడు వీడు మూర్ఖుల్లో ఉన్నాడు హీ ఈజ్ నాట్ గెటింగ్ ది మెసేజ్ దెన్ ఐ గా ది మెసేజ్ బట్ దెన్ ఐ గా ది మెసేజ్ దై గాడ్ బ్లెస్ యూ చెప్పకండి అని చెప్పేసి నేను బయలుదేరి వచ్చేసాను ఓ వన్ సో ఆ రకంగా దాన్నే అసత్యం అంటారు సో వన్ నైట్ ఆ ఈవినింగ్ అండ్ మొన్న రాత్రి అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎనిమిది దాకా కూడా దేన్ని నేను సత్యం అనుకున్నాను అది అసత్యం కాదు అంత టైం పట్టింది అది అసత్యం అని కానీ తెర తెలిసిన తర్వాత ఇంత టైం ఎందుకు పట్టింది అంత టైం పట్టింది కాబట్టి అదేదో గొప్పని మీరు అనుకోదు ఒకటికి జీవితం అంతా బతికినా జగత్తు మిత్య అని తెలియదు ఇంకొకటి పదేళ్ళు వేదాంత సేవణం చేసినా ఇంకా జగత్తు సత్యవేనా అని అడుగుతూ ఉంటారు నన్ను సత్సంగంలో అడుగుతారు కాబట్టి జగత్తు సత్యవేనా మిథ్యా అని అడిగాడు ఒకతను నేనున్నాను నీకు సత్యమత్యని నేను చెప్తాను నువ్వు అసలు వేదాంతం అప్పటి నుంచి వింటున్నావు అడిగా అంటే పంతొమ్మిది నుంచి వింటున్నావు పాతికేళ్లు వేదాంతం విన్నావు నువ్వు నీకేం తెలిసిందే ఆత్మ బ్రహ్మ అని ఆత్మంతేమిటి అదేమిటో తెలియదు బ్రహ్మాంతే అది తెలియదు మనకి తెలియనిది మనకి తెలియని దానితోటి అభిన్నము అని తెలిసింది వాట్ ఐ డు నాట్ నో ఈజ్ ఐడెంటికల్ విత్ ద వన్ ఉచ్ ఐ డు నో అది తెలిసింది ఓకే నేను తప్పు పట్టను జగత్తు గురించి నువ్వేం విన్నావు ఈ పాతికాలలో ఏమి విన్నావు జగత్తు సత్యమైన విన్నావా ఏమి జగత్తు ఇచ్చను వింటున్నాను ఏం తెలిసింది నీకు మళ్ళీ ఇవాళ కొత్తగా మళ్ళీ ప్రశ్న అడుగుతున్నావు నువ్వు జగత్తు ఇచ్చింది నీకేం తెలిసింది ఏమనుకుంటున్నావు నువ్వు జగత్తు ఇచ్చింటే అంటే అది ఇటు సత్యము కాదు అది అసత్యము కాదు ఇప్పుడు అంటే హాఫ్ వే హాఫ్ వే ఓకే ఇప్పుడు సత్యాలు ఎన్ని ఉండాలి వన్ అండ్ హాఫ్ ఉండాలి ఏనా శాస్త్రం ఏమని చెప్తోంది వన్ ఉందని చెప్తోందా వన్ అండ్ హాఫ్ అని చెప్తోందా ఈ ఈ మిడి ఈ మిడ్ మిడ్ వే ఉంది చూసారండి దీంట్లో చాలా ట్రబుల్ ఉంది అలా అనిర్వచనీయమని అనిర్వచనీయం యొక్క అర్థం ఏంటో నేను దీని తర్వాత చెప్తాను ఈ మిడిల్ కేటగిరీ అది ఉన్నది కాదు లేనిది కాదు అంటే అది కేటగిరీ అంటారు దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఇప్పుడు అద్వైత ఆత్మ ఒకటి ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ జగత్తు ఫిఫ్టీ ఫిఫ్టీ ఓ వన్ పాయింట్ ఫైవ్ ఇజిట్ ఇట్లు అలా ఉంది లెక్కలు ఉన్నాయి ఇప్పుడు యాజ్ఞవలుచ్యుడు యాజ్ఞవలుచ్యుడిని ఒక బ్రాహ్మణులు బృహదారంజకంలో దేవతలు ఎంతమంది అని అడిగారు అడిగితే ముప్పై మూడు కోట్లు అని చెప్పారు అంతేనా ఇంకేమైనా మరో మాట ఏమైనా ఉందా ముప్పై అని చెప్పారు అదేది కోట్లు అన్నావు కదండి ఆ ముప్పై మూడు కోట్లను ముప్పై విలీనం చేసి ఒక సారవంతమైన మాట చెప్తున్నాను ముప్పై అంతేనా అంటే పదకొండు అంతేనా మూడు ఓకే ఇంకా ఏదైనా పరిమాట అంటే ఇంకా సార్ తీసుకొస్తున్నాడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అని చెప్తాడే దానికి ఏదో లెక్క ఇస్తుంది ఓకే ఫైనల్ గా చెప్పంటే వన్ అండ్ వన్ హాఫ్ అలాంటిది ఏమన్నా మీరు ఇక్కడ అద్వైతే వన్ అండ్ హాఫ్ అంటే సమ్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ అంటే వన్ అండ్ హాఫ్ అది నాట్ వన్ అండ్ హ్యావ్ ఏకమేవ అద్వితీయం ఎప్పుడు కూడా జగత్తు మిథ్య అంటే అంటే నేను నేను చూశాను కాబట్టి చెప్తున్నా మిథ్య అంటే అదేదో ఒకటి ఉంది అది సత్యం కాదు కానీ మరీ అంత అసత్యం కూడా కాదండి ఏదో సంథింగ్ ఈజ్ దే అని మీరు అనుకోద్దు మిథ్య అంటే హులక్కి హులక్కి అనే మాట విన్నారా ఏమిటండి హులక్కి అంటే ఈ మాట తెలుగు బలదేనాది నేను తరచుగా వాడుతూ ఉంటాను నేను విన్నాను అలాగా వాడతాను ఇప్పుడు పాము చూశారు రజ్జువు నుంచి పాము చూశారు ఇప్పుడు ఆ పావు మిథ్య మిథ్యకి దృష్టాంతం మిథ్య అంటే అది ఎంత సత్యం ఆ పాము ఎంత సత్యం వన్ పర్సెంట్ సత్యమా లేకపోతే హండ్రెడ్ సత్యమా ఫిఫ్టీ సత్యమా టెన్ సత్యమా చెప్పండి మీరు జీరో సత్యం దెరిస్ నో దెర్ ఈజ్ నో స్నేహర్ దట్ ఈస్ ది మిథ్య అంచేతనే మిథ్యని చెప్పడానికి ఎప్పుడు వెనకాడకూడదు అల్టిమేట్గా మీ మిథ్యాత్వ జ్ఞానం మీదనే ఆత్మజ్ఞానం ఆధారపడి ఉంది జగత్తు మిథ్యాన్ని స్పష్టంగా మీకు తెలియనంత వరకు ఆత్మస్వరూపం తెలియదు అంటే వీడు దేహ దేహాభిమానంతో ఒక వ్యక్తిగా బతుకుంటాడు మనం బ్రహ్మని ఎలా తెలుసుకుంటాడు కాబట్టి ఎప్పుడైతే జగత్తు మిథ్య మిథ్యా అంటే అసత్ అసత్యం నాన్ ఎగ్జిస్టెంట్ డజెంట్ ఎగ్జిస్ట్ కొంచెం అప్పుడప్పుడు ఇంకో సందర్భంలో ఎప్పుడైనా కొంచెం ఇటు అటుగా మాట్లాడినా వైకత్య ప్రకరణం దగ్గరకు వచ్చే ఇంకా అన్ని మొహమాటాలు వదిలిపెట్టేసి ఇది మిథ్య అంటే ఇప్పుడు ఒకడు డివర్స్ అయిన తర్వాత ఎక్స్ వైఫ్ అన్నాడు ఎక్స్ వైఫ్ అంటే అర్థమండి X, Y, 100. Is she wife or what? Ex-wife. Maji MP. Maji MP. Maji MP. What do you mean? Is he MP or not? Rajyu Sarpa moh. Is it real or unreal? Unreal. Unreal. So, that's it. నన్ను ఎవరిలో అడిగారు స్వత్సంగంలో ఏమంటే జగత్తు రియల్ అంటారా అన్రియల్ అంటారా అని అడిగారు అలా అడుగుతారు ప్రశ్నలు నేను చెప్పాను అంద్రియల్ అని చెప్పాను అంటే నేనేదో మొహమాట పడతాను అనుకున్నాడా అంద్రియల్ అని చెప్పాను హౌ కెన్ యూ షే దియల్ అని చెప్పాను కమ్ టు ది క్లాసెస్ అని చెప్పాను కాబట్టి అసత్యత్వం ఇత్యర్థ జగత్తుకి సత్యత్వం లేదు ఇట్ ఈస్ అపీయరింగ్ ట్రూ అపియరింగ్ వెరీ సాలిడ్ ట్రూ బట్ స్టిల్ ఇట్ ఈస్ అండ్రియల్ సో ఎలాంటి జగత్తు మిథ్యని మీరు ఎలా అనగలరు అంత స్పష్టంగా దృఢంగా కనబడుతోంది కదా అంటే చూడు నేను జగత్తు మిథ్య జగత్తు మాత్రమే మిథ్య అనలేను జగత్తును దర్శించే వ్యక్తి కూడా మిథ్యనే అంటున్నాం ప్రశ్నతో సహా మిథ్యా సో ఇప్పుడు జగత్తు మిథ్య కానీ కన్నులు సత్యము మనస్సు సత్యము అంటే అది తప్పదు కన్ను అంటే ఏమిటండి చూపు కన్ను అంటే ఈ మాంసం అది కాదు కదా చూపు చూపంటే ఏంటండి చూపంటే ఒక ఒక కండిషన్డ్ జ్ఞానానికే చూపు అని పేరు రూప జ్ఞానానికే చూపు అనిపేరు శబ్ద జ్ఞానానికి చెవి అని పేరు గంధ జ్ఞానానికి ముక్కు అని పేరు ఇంద్రియం ఇంద్రి ముక్క అంటే ఇది కాదు ఇంద్రియం రసజ్ఞానానికి జిఫ్ఫ అని పేరు రసనేంద్రియము స్పర్శ జ్ఞానానికి మొక్కు అని పేరు ఇప్పుడు ఈ ఐదు భిన్న భిన్నాలుగా అనిపిస్తున్నాయి కానీ వాటి పేర్లు చూస్తే మీకు ఏమనిపిస్తుందండి ఈ ఐదు మూలంలో ఒకటే అని తెలియట్లేదు ఐదు మూలల్లో ఒకటే అయితే మరి ఐదు ఏమిటి విథ్య కాబట్టి వైత్యం సర్వభావా దాన్ని భాష్యకారులు చూడండి ఎలా చెప్తున్నారు కష్యాం హ్యాధ్యాత్మికానం భావానా పదార్థానం స్వప్నే ఉపలభ్యమానా ఇక్కడ కేవలం స్వప్నాన్ని గురించి చెప్తాను నేను యాంటిసిపేట్ చేసేసి జగత్తు గురించి చెప్పేసాను అది వస్తున్న తర్వాత నిన్ను కూడా మనం ఇచ్చేసాను ప్రస్తుతానికి మనం స్వప్నాన్ని విచారించేద్దాం